మరి పిండి సరే ఓ పని చేయరాబాబు నువ్వు ఆగమ ప్రమాణాన్ని నమ్మనన్నా అంటే ఏమిటి ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణాన్ని నమ్ముతాడనమాట అనుమాన ప్రమాణాన్ని ప్రత్యక్ష ప్రమాణాన్ని నమ్ముతాడు ఆగమ ప్రమాణం శబ్ద ప్రమాణాన్ని నమ్మడనమాట ఐతిహ్య ప్రమాణాన్ని నమ్మడనమాట సరే ఓ పని జైరాబాబు నువ్వే ప్రయత్నించి తెలుసుకో అయితే అనాలి వేరే మార్గం లేదు నువ్వే ప్రయత్నించి స్వానుభావమున నిర్ణయమును పొందుము అన్నా ఎప్పటికవుతుంది అంటే రజోగుణ ధర్మంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా స్పందిస్తారు అన్నమాట నాకు తెలియలేదు కదండి నాకు అనుభవం కాలేదు కదండి నాకు నిర్ణయం కదండి ఈ మాటలు విషయాత్మకమైన బుద్ధితో ఉన్నప్పుడు రజోగుణంతో పనిచేసినప్పుడు వాడు ఇలా స్పందిస్తాడు ఇదే మళ్ళీ సత్యష్యుడు కూడా అలాగే ఉంటాడు సత్యుడు ఎలా ఉంటాడు నువ్వు శాస్త్ర ప్రమాణం చెప్పేసి పొమ్మంటే పోడు నాకు అనుభవం అయ్యే వరకు నేను మిమ్మల్ని నిలిచిపెట్టినంటాడు ఇది వచ్చింది ఇప్పుడు వాడు సత్యుడా రజోగుణంతో విషయాత్మకంగా ఉన్నవాడా అనేది మొట్టమొదటి గురువు గారు తెలుసుకోవాలి గురువుకు పరీక్షది వచ్చినవాడు విషయాత్మకమైనటువంటి ప్రతిఫలన ఏదో కోరికో కాంక్ష ఉంటుంది కదా లోపల అది తీరటం కోసం వచ్చాడా లేదంటే సత్యుడై వచ్చాడా అనే నిర్ణయాన్ని తెలుసుకోవడం కోసమే కొద్ది కాలం గురువులు వేచి చూస్తారన్నమాట ఎందుకని అప్పుడు తెలిసిపోతుంది అది వజ్రమో రాయో రాయి కూడా మెరుస్తుంది స్థానపడితే కానీ గట్టిగా వజ్రంలాగా అష్టముఖిలాగా కోస్తే మొక్కలైపోతుంది వజ్రం మాత్రం కఠినంగా ఉంటుంది కాబట్టి తట్టుకొని నిలబడుతుంది అందుకని చాలామంది గురువుల దగ్గర కఠినమైనటువంటి పరీక్షలు ఎదుర్కొనేటటువంటి సాంప్రదాయం సనాతన ధర్మంలో ఉంది దత్త సాంప్రదాయంలో కూడా చాలా కఠినమైన పరీక్షలు ఉంటాయి అన్నమాట ఇట్లా రకరకాలు సరే ఏదైనప్పటికీ కూడా ఇవన్నీ ఎందుకు పెడతారు అంటే నీ వ్యత్యస్తతను పోగొట్టడానికి వ్యవహార తాదాత్మ్యత బుద్ధి పోగొట్టడానికి ఇవన్నీ ఈ నిర్ణయాలని సాంప్రదాయంలో వచ్చినాయి చదువు పలికిన అధిష్టానమును తెలుసుకొనలేని తన అవగాహనను రెండింటిని ఉన్నది ఉన్నట్లు కాక అవివేకం చేత తన అవగాహన పరంగా అంటే బుద్ధి బుద్ధి వృత్తిగానే గ్రహిస్తున్నాడు అంతే ఇప్పుడుతో కృష్ణానంద మఠం వారి అయిందండి సుందర చైతన్యానందు మొదలు పెడతారు ఆత్మన సచిదం సచిదం సచిదానందం యొక్క అంశ ఆ అంశ అన్నపదాన్ని అందులో కనిపిస్తాడు అనమాట అయితే ఇది ప్రవర్తనలోకి వచ్చినప్పుడు ఈ అజ్ఞానం అనే మూట అజ్ఞానం అనే గుహ చీకటి గుహలో నుంచి బయటకు వస్తుంది వచ్చినప్పుడు ఏం చేసింది తనతో పాటు అజ్ఞానాన్ని కూడా మోసుకొచ్చేసి ప్రవర్తనలో తన యొక్క ఆత్మ అద్వయమైనందున తాను తెలుసుకొని తక్కువ రెండవ వస్తువు లేదు మనస్సు జడమైనందున తాను తెలుసుకొనలేదు మరి నేను తెలుసుకొచ్చున్నాను అనేటి భావం ఎలా కదులుతున్నది అది జగత్ నాకు ఎలా దోస్తోంది అసలు జగత్తు తోయ్యాలంటే మనసు పనిచేయాలి మనసు పనిచేయాలంటే మనసు ఏమో జడం లేదా మనసు లేనిది దానికి రెండు స్థాయి భేదాలు ఉన్నాయి మనసు ఉంది అంటేనేమో జడంగా ఉంది లేదంటేనేమో అసలు గొడవలేదు ఎందుకని మనం మూలం ఇదం జగత్ మన మనసే బంధ కారణం నిర్విషయంగా ఉన్నప్పుడు మనసును గుర్తించలేము విషయాత్మకమైనప్పుడు మాత్రమే మనసును గుర్తించగలుగుతాము అంటే మనసుకు రెండు స్థితులలో పనిచేయటం కనబడుతుంది నిర్విషయంగా ఉన్నప్పుడు దాన్ని ఉనికిని కోల్పోయి విషయాల్లో ప్రవేశించినప్పుడు మాత్రమే దానికి ఉనికి వ్యవహారం సుఖదుఖాది వేదనాభ వేదనా ఫలం లభించినాయి జాగ్రత్తగా గమనిస్తే మనసైనా బుద్ధి అయినా చిత్తమైన అహంకారమైన ఈ నాలుగు అంతఃకరణములే గాని అంతరింద్రియములు కావు ప్రత్యేగాత్మ సంబంధం ఏర్పడినప్పుడు మాత్రమే అవి అంతరింద్రియములైనవి అంతఃకరణము అన్నప్పుడు కేవలం అవి జడములు పనిముట్లు ఎవరి చేతిలో ప్రత్యేగాత్మ చేతులు జ్ఞాత చేతిలో ఇది సాంఖ్య దర్శనం నిరూపించింది మనకి ప్రత్యేగాత్మ యొక్క ప్రకాశం గనక ప్రతిఫలనం జరగకపోతే మనసు బుద్ధి చిత్తం అహంకారం వ్యవహారశీలం కానేరవు అనే నిర్ణయం చెప్పింది ఎవరు సాంఖ్యదర్శ సరే చెప్పింది దాన్ని మరి నువ్వు అనుభవించడం అంటే జాగ్రత్తగా విరమించడం ద్వారా యోగ